అలా చెప్పకపోతే ఏమవుతుందో తెలుసిన జగద్విస్మృతి నా పరమాత్మ విడి ఉంట జగత్తును మరిచిపోవుట కాదు జగత్తు కనపడకపోవుట కాదు జగత్తును మరిచిపోవుట కాదు ఇప్పుడు మీకు మాట చెప్తాను మనందరి జీవితాల్లో మనం అనుభవించే దుఃఖంలో దుఃఖమునండి లేకపోతే మానసికమైన యథ దానిలో చాలా భాగము గతకాలీన స్మృతుల నుండి వస్తుంది మన వ్యక్తి మీద ఒక బరువు బరువుగా ఈ గతము మనల్ని పీడిస్తూ ఉంటుంది యథార్థనా కదా అంటారా ఇప్పుడు పద్మావ పద్మావతి పద్మావతి అని సినిమా తీశారు అది దేని గురించి అది పెద్ద ఇష్యూ అయింది ఎందువల్ల ఆ ప్యాస్ట్ ని మనం విడిచిపెట్టకపోవడం చేత సమస్య ఆ ఆ బరువు తగ్గించడం కోసం పద్మావతిలో ఐపీసేసి పద్మావత్ అనిపించారు ఇప్పుడు పోవాలి ఇప్పుడు ఇంకా ప్యాస్ట్ తో సంబంధం లేదు దీనికి అని వాళ్ళు అనుకున్నారు అంటే వీళ్ళు లేదు ఇంకా ఇప్పటికీ కూడా ప్యాస్ట్ తో దీనికి సంబంధం ఉన్నది కాబట్టి మేము ఒప్పుకోము అంటే ఇండియన్ సొసైటీ దాష్టాంతిక ఏమిటో తెలుసిన మనం జీవితంలో ఫ్యాస్ట్ లో గతంలో స్టక్స్తూ ఉంటాము ఇది ఒప్పుకు మాట మీరు మీకు ఎప్పుడో భార్య కడతా ఎవడో ఏదో అన్నాడండి అది గుర్తు వచ్చినప్పుడల్లా వీడు దుఃఖపడతాడు ట్యాక్సిఫుల్ గా తర్వాత కొంతమంది నేను జీవితంలో ఫెయిల్ అయిపోయానండి అంటే ఎవరు ఫెయిల్ అయ్యావయ్యా ఉద్యోగం చేస్తున్నావు రిటైర్ అయ్యావు పెన్షన్ గుర్తున్నావు ఏం ఫెయిల్ అయ్యావో చెప్పు అంటే నేను ఎలక్ట్రానిక్స్ చదువుకోవాలనుకున్నాను మా మా సివిల్ ఇంజనీరింగ్ లోడు దాంతో నేను సివిల్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యాను ఫెయిల్ అయిపోయింది నేను రిటైర్ అయ్యి పెన్షన్ దిచ్చుకుంటూ వీలయ్యా ఎప్పుడు జరిగింది ఈ ఘటన ఎప్పుడు జరిగింది అని నేను అడిగాను అయితే ముప్పై ఏళ్ల క్రితం అంటే ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘట్టము అది మంచిది కాదు అనుకో పోని మాట వరుసకి మంచిది కాదు అనుకో ముప్పై ఏళ్ళ కదా మరిచిపోయి విశ్రాంతిగా ఉండొచ్చు కదా ఉండలేదు ఈ విధంగా గతము మనల్ని తీరుస్తూ దీని నుంచి బయటపడే ఉపాయం ఏమిటి అంటే నిద్రపోతే గతం లేదు కాబట్టి పీడ తొలగిపోయింది ఆమ్నీషియా అని ఒకటి ఉన్నది ఒక వ్యాధి అంటే బ్రెయిన్ సెల్స్ పనిచేయడం మానేస్తాయి అది వచ్చింది అనుకోండి వీడికి ఆమ్నీషియా వచ్చిందనుకోండి ఇంక గతం ఉండదు వెజిటబుల్లా పొద్దుంచాడు దాన్ని పరిష్కారం అని అంటారా అది పరిష్కారం కాదు అయితే పార్కిన్సన్స్ డిసీజ్ ఆయనకు వచ్చింది యుఎస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ వేగన్ గారికి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చి కాదు అల్సైమర్స్ డిసీజ్ వచ్చి ఆయన ఒక వెజిటబుల్ గా తయారయ్యి ఆ తర్వాత దేహ త్యాగం చేశారు ఒకప్పుడు ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ యుఎస్ ప్రెసిడెంట్ ఆఖరి కాలంలో ఒక వెజిటబుల్ మీరు ఎవరినో అనేది తెలియదు అతనికి రష్యా అంటే కూడా తెలీదు యునైటెడ్ స్టేట్స్ అంటే కూడా తెలియదు అల్సైమర్స్ అలా చేసేస్తాయి అది పరిష్కారమా ఈ గతకాలీన అనుభవమున దుఃఖమునకు అవజయ్ మనసు పరిష్కారమా కాదు బ్రహ్మవేత్త అంటే అవజయ్ మనసు వచ్చిన వాడని మీరు అనుకో ఆయన పరమాత్మ స్వరూపంలో ఉన్నాడంటే జగద్ స్మృతి వచ్చేసిందని మీరు అలా మాత్రం అలా అనుకోండి ఇంతకు ముందు ఏమన్నారు అప్రతీతి అని అనుకోండి అంటే జగత్తు కనపడ్డం అని వస్తుంది అని అనుకోండి ఇప్పుడు ఏమంటున్నారు తన స్వరూపమే మిగిలి ఉన్నది అంటే వీడికి జగత్తు విస్మృతి వచ్చేసింది వాడి జీవితంలో జరిగిన ఘట్టాలు జగత్తులోనే జరుగుతాయి కదా అవన్నీ వీడు విస్మరించేసి ఉంటాడు అని మీరు అనుకోండి ఇప్పుడు మన పరిస్థితికి మనం అప్లై చేసుకుంటే మనం గతము యొక్క సంకల్పములతో బరువును భరిస్తూ ఉన్నాం కదా దీనికి మరిచిపో ఉంటాయా లేక గతము స్మృతి పథమునందు ఉన్నప్పటికీ మిమ్మల్ని అది పీడించలేకుంది కదా ఏది పరిష్కారము గతమును మరిచిపోవట పరిష్కారం కాదు గతము ఉంటుంది నేను గుర్తు చేసుకోవాలనుకుంటే గుర్తు చేసుకోగలుగుతాను కానీ నాకు దాని ముందు ఏమి ప్రత్యేక బుద్ధి ఉన్నది దాని యథార్థ బుద్ధి ఉన్నది ఈ గతం కూడా ఒక కళ కళ కాబట్టి కల నాకు యథార్థ బుద్ధి ఉన్నది కాబట్టి ఆ గతము నన్ను ఇంకా పేడించదు అని నేను అంట అది జ్ఞాన యొక్క శి పరమాత్మ యొక్క శిష్యత అంటే అర్థం అది నేను ఒక డైలమా ఫేస్ చేస్తూ ఉంటా నేను ఎందు పెడతానని మీరు ఆలోచించండి పెద్దలు నా దగ్గరకు వచ్చి అంటారు ఏమండి నేను తిప్పి పెరిగిన ఊళ్ళో నేను కొంత సేవ చేద్దాం అనుకుంటున్నాను అని అంటాను అంటే నేను కాదని ఎలా అని అనగలను అతని సంకల్పం మంచి సంకల్పం కదా వెయ్యి రూపాయలు సంపాదించుకుంటూ దాంట్లో వంద రూపాయలు రెండు వందలు కేటాయించి ఆ సొమ్ము నాకు వద్దు నేను దాన్ని ఇతరులకు ఇచ్చేస్తాను అని అనుకున్నాను అంటే దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నాను తర్వాత ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ సొమ్ముతో జరిగే పుణ్యకార్యాధి నా పేరు కూడా అక్కర్లేదు అంటున్నాను అంటే అహంకారాన్ని కూడా త్యాగం చేసే ప్రయత్నం చేస్తున్నాను కానీ మా పుట్టి నేను చేయాలి అంటే కొంత అహంకారాన్ని త్యాగం చేశాడు ఇంకో కొంత అహంకారాన్ని అచ్చి ఇప్పుడు నేను దాన్ని సపోర్ట్ చేయాలా పూర్తి నేను అపోర్ట్ చేశాను అనుకోండి లేదండి మంచి పని చేస్తానంటే ఈయన అడ్డుకుడుతున్నాడే అనిపిస్తుంది సపోర్ట్ అయితే సపోర్ట్ చేయాలి నాకు సపోర్ట్ చేయాలంటే నాకు మనస్సులో ఒక చిన్న ఆటంకం ఉంటుంది ఏంటంటే ఇతను తాను తిట్టాను అనే నిశ్చయం ఏది గలదు దాన్ని మరింత గట్టి చేసుకుంటున్నాడు ఎందుకంటే తాను పుచ్చాను అన్నవాడికే పుచ్చిన ఈదు అనేది ఒకటి దాన్ని గట్టి చేసుకుంటున్నాడు ఇంకా వీడు ఈ జన్మలో వీడు నేను పుట్టలేదని తెలుసుకోవటం చూడను తెలుసు ఎందుకు పుట్టింది ఎందుకంటే వాడు కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత సొమ్ము సెపరేట్ చేసి దాన్ని తాను పుట్టిన ఊళ్ళో దాన్ని ఖర్చు పెట్టి సేవ చేస్తున్నాడు ఎక్కడ సేవ చేస్తున్నాడు నేను పుట్టిన ఊళ్ళో సేవ చేస్తున్నాను ఇంకా వాడు నేను పుట్టలేదు అజహా అనే మాట ఇంకా వాడి దగ్గరికి రాదు దరిదారు రాదు నేను అవతలను చెప్తే నాకు ఛాన్స్ ఇస్తాయి నేను ఇలా చెప్తాను ఎలా చెప్తానంటే రెండు వందల రూపాయల సేవ ఏదో మీరు వెతుక్కుని అక్కడికి వెళ్లి చేయడం ఎందుకు ఇక్కడికి ఆ ఊరికి మధ్యలో దూరం పెడుతుంది రెండు వందల మైళ్ళు ఉంటాయి ఆ రెండు వందల మైళ్ళలో ఎంతమంది అభాగ్యులున్నారు గమనించేవాళ్ళకి ఇచ్చే అంత హెత్తు పెట్టుకోక దగ్గరే ముందరే వెంటనే దాన్ని పచ్చి నువ్వు మీ ఊరు వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు భేదవాళ్ళు చెప్తారు మీ చుట్టుపక్కల భేదవాళ్ళు లేరు వాళ్ళకి ఇచ్చేసాయి ఇచ్చేసి వదిలి చేసుకో దీ ఇగ్నోర్ అయితే మర్చిపోవాలి నేను చెప్పట్లేదు మర్చిపోవాలి మా తరశక అన్నప్పటికీ నా అభిప్రాయం అన్విషియాలోకి వెళ్ళిపోవాలి కాదు నా అభిప్రాయం అది కాదు నేను చేశాను అనే జీవభావాన్ని బలం చేసుకోవచ్చు ఏమన్నా ఇప్పుడు ఆ ఊర్లో నేను పుట్టాను ఈ డబ్బు అక్కడ ఖర్చు పెడతాను అని నేను చేశాననుకోండి నేను పుట్టాను అనే భావన మరింత దృఢపడుతుంది దాంతో పాటుగా గతమంతా కూడా వచ్చి నేను తినే సాధన మీరు ఈ సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఇదంతా కూడా సెల్ఫ్ కాంట్రడిక్షన్ జ్ఞానికి ఈ సమస్య ఏమి ఉండవు ఆయనకి అంటే దాని అర్థం ఆయన అన్ని విషయాల్లో పడ్డాడని మాత్రం అనుకోవచ్చు ఏమండి ఒకసో యానీషియా ఉన్నప్పుడు మాత్రమే వాడు జీవన్ముక్తుడవుతాడు అన్నట్లయితే ఇంక జీవన్ముక్తి అనే మాటకే అర్థం లేకుండా అయిపోతుంది అది కాదు ఇక్కడ పరిస్థితి అంటే అలా చెప్పచ్చు ఆ శ్లోకాన్ని అలా చెప్పచ్చు అదే శ్లోకాన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు అలాగా జీవభావమే సత్యమైనట్లయితే జీవభావమే సత్యమైన పక్షంలో జగత్తు కూడా సత్యమైపోతుంది అప్పుడు ఈ జగత్తుని జీవులని నిర్వహిస్తూ ఉండేటువంటి దేవుడు తనకంటే భిన్నంగానే ఉంటాడు కాబట్టి ఇంకప్పుడు దీవభావము తొలగిపోయే ప్రసక్తి లేదు ఈశ్వరులలో కలిసే ప్రసక్తి లేదు కాబట్టి జీవన్ముక్తి అనేది అసంభవం అని కూడా ఆ శ్లోకాన్ని ఆ విధంగా కూడా మీరు వ్యాఖ్యానించవచ్చు తెలిసింది కదండి అందరూ నోచే అనగా జీవభావము మిథ్య గాలితో ముక్తి జీవన్ముక్తి జీవించి ఉండగా మోక్షమనుకుందుక అనేది సంభవము కాకుండేది కాబట్టి జీవన్ముక్తి సంభవమే జ్ఞానికి అన్విషాంట్లో ఉండదు ఆ జగద్దు తెలుస్తూనే ఉంటుంది ప్రతీకి ఉంటుంది గతము తెలుస్తూనే ఉంటుంది కాలము దాని కదలిక అన్ని తెలుస్తూనే ఉంటాయి అయినా కూడా విధ్యాత్మ నిశ్చయం ఉండటం చేత అవి అవి అతని బంధించవు తర్వాత జ్ఞాని ఎందు తాను ఆ ఊరు మొదలైనటువంటి అటువంటి భావనలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ మర్చిపోతాడని మీరు అనుకో అవన్నీ తెలుస్తూనే ఉంటాయి కానీ వాటి ఎందు విఖ్యాత్మ నిశ్చయం ముక్తుడై ఉంటాడు మరి ఆ టాపిక్ తెలిసిందండి ఈ టాపిక్ లో మూడు శ్లోకాలు వచ్చాయి నేను ఈ మూడు శ్లోకాలని బాగా సాగ తీసి సాగ తీసి మొత్తానికి కవర్ చేశాను శ్లోకం అనేసి పరమాత్మ శోసత్వ నిశ్చయ జగద్స్మృతిర్ నోచేముక్తిర్న సంభవే పరోక్షాచాపరోక్షే విద్యా విచారాపరోక్ష విద్యాప్త విచారో సమాప్యతే ఇప్పుడు ఆత్మ విచారము చెయ్యాలి అని చెప్పారు పైన ఏమని చెప్పారు పైన అంటే ఇది బోధో భవే విద్య అని చెప్పారు సదా విచారే శ్లోకంలో ఏం చెప్పారు మీరు విచారణ చేయటం ద్వారా జ్ఞానమే ఉంచు అని చెప్పారు అప్పుడు చెప్పారు నేను మళ్ళీ సమయం వచ్చింది కాదు మళ్ళీ అనుకున్నాను మీరు పెద్దలు విచారము చెయ్యడం అత్యావశ్యం విచారము చేయవల్ల విచారము చేయకుండా అంటే ఫిలాసాఫికల్ థింకింగ్ విచారము అని పేరు ఈ ఫిలసాఫికల్ థింకింగ్ ఉండాలి ఇప్పుడు ఏదో ఏదో దేవుడు మతము పూజా విధానము మీరు అందిపుచ్చు అది మీకెక్కడి నుంచి వచ్చింది మీరు మీ ఇంట్లో రాముణ్ణో కృష్ణునో లేకపోతే విష్ణువునో శివుణ్ణో పూజిస్తున్నారండి ఈ పూజా విధానము మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి మీరేమన్నా తపస్సు చేసి బాగా విచారము చేసి సత్యాన్ని కనుగొన్నది ఆ విధంగా వచ్చిందా మీకు అలా రాలేదు కదా మీకు ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే మరి పెద్దలు ఎవళ్ళు కూడా పెద్దవాళ్ళము అనుకునే వాళ్ళు కూడా ఆలోచించడం మానేశారు అందుకోసం నేను ఇలా చెప్తున్నాను నీకు ఎక్కడి నుంచి వచ్చింది సో అదాని ముఖం మీదే రాసిందిగా ఒక ఆయన పెద్ద టెంట్ కుంభమేళాలో పెద్ద టెంట్ వేసుకుని ఆ టెంట్ ముందు బ్రహ్మ విద్యా పారీన సత్యం సత్య స్వామి అని బోర్డు పెట్టాడు మహాత్ముడు ఈ లోకం బ్రహ్మ విద్యాధిష్ఠుడు ఈ లోసారి దర్శిద్ధానం లోపలికి వెళ్ళాడు లోతే ఓ మిడిల్ ఏజ్డ్ పర్సన్ ముప్పై పెద్ద సింహాసనం మీద ఉన్నాడు అప్పుడు బ్రహ్మ విద్యా పారీన ఫలానా స్వామి ఎవరైతే వారే అంతికి శిక్షణ వారికిద్దరికి వెళ్ళి మీరు బ్రహ్మ విద్యా పారీములు అని తెలిసి నేను నా జీవితం భయ్యమైనది మీ దర్శనమైనది మీరు బ్రహ్మ విద్యని నాకు కొద్దిగా పోషించండి అడిగాడు అది ఆయన నాకు అవన్నీ అని తెలియవయా నువ్వు బ్రహ్మ విద్య నా ప్రాణం తెలియదు అంటే అలా కాదు మరి బ్రహ్మ విద్యా పారహీన ఉంది కదా అంటే చూడు మా గురువు గారు మా గురువు అది ఆయన అది ఆయన తర్వాత ఆ సింహాసనం నన్ను కూర్చోబెట్టారు ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వు కూడా బ్రహ్మ విద్యా పాలన గురుది ఆ విధంగా వచ్చింది నాకని చెప్పారు కాబట్టి వీడికి వీడి సింహాసనం మీరు ఇచ్చిందంటే ఆ సింహాసనాన్ని వాడు నిర్మించుకోలేదు వాడు గురువు గారిని తయారు చేయకుంటూ వీడిచ్చారు ఆ విధంగా వచ్చింది సింహాసనం ఆ సింహాసనంలో మంచి ఉన్నా గురువు గారి చెడున్నా గురువుగారి అలాగే ఆ దుర్విధం మంచి అయినా గురువు గారిది చెడైనా గురువు గారిది యోగ పట్టము ఒకటి ఇచ్చాడో మఠాల్లోనూ పీఠాల్లోనూ యోగ పట్టం ఇచ్చాడు యోగ పట్టం ఎవడ ఉంటే అర్థం ఏంటో తెలుసిన ఇప్పుడు కొత్త కోణాలు వచ్చింది అనుకోండి అత్తగారు ఏం చేస్తారు ఎలాగో రెండు ఏళ్ళలో అమ్మాయికి అన్ని నేర్పి నౌకర్లు చాకర్లు అందరు చేసి అందరి చేతను పనులు చేస్తున్న నేర్పి అత్తగారు ఏముంటుందంటే అమ్మాయి నేను ఇంకా కాసిపోతానమ్మా నేను మీ అత్త మావయ్య గారు అని బొడ్డులోంచి తాళచే గుర్తు తీసి ఆ విడిస్తున్నాడు ఆ కొత్త కూడా అలాంటిది కుటుంబంలో అయితే అలా ఉంటుంది శ్రీహాల్లో అయితే యోగ పట్టం అంటే ఆయన ఆయన కట్టుకునే యోగ పట్టము యోగ పట్టుకుంటాడు ఆ బెల్ట్ లాంటిది అది ఆ పూర్తి చేసే విగ్రహం ఆ పూజ సామాగ్రి ఆ పంచపాత్ర ఆ ఉ అంతా మీరు అది ఆయన గురువు గారి నుంచే వాడికి వచ్చింది ఆయనకు వచ్చింది ఆయన తర శిష్యుడు ఇచ్చారు ఇలా ఉంటాయి ఈ పీఠాలు మఠాలు సంప్రదాయాలు ఆశ్రమాలు ఇలా ఉంటాయి దీంట్లో వీడి స్వంత ఆలోచనతో తెలుసుకున్నది ఏమీ ఉండదు ఇట్ ఇస్ ఆల్హెబిటెడ్ థాస్ట్ పేపర్ అంటే మీరు ఇన్హెబిట్ చేసుకున్నారు ఇలా ఆలోచించడానికి అలవాటు దేవుడని ఆలోచించడానికి అది ఏడికి నాలుగు చేతులు ఉంటాయని ఆలోచించడానికి ఆయనకు మొగాడని ఆలోచించడానికి ఆయనకు భార్య ఉందని ఆలోచించడానికి మీరు అలవాటు పడ్డారని అభిప్రాయం అదేదో మీరు తెలిసేసుకున్న పరమసత్యమేమీ కాదు అయితే మరి ఫిలసాఫికల్ థింకింగ్ అంటే అర్థం ఏంటో తెలిసిన ఈ ఇన్హెరిటెడ్ థాట్ ప్యాటర్న్స్ ని పరిశీలించటం అలాగే వాటిని గుడు బసవన్న అన్నట్టుగా యాక్సెప్ట్ చేసి ఎత్తుని పెట్టుకుని మోస్తూ ఉండడం దాన్ని ఫిలాసఫర్ అని అన్నో ఫిలాసఫర్ ఏమంటాడంటే ఈ ఇన్హెరిటెడ్ ని పరిశీలిస్తాడు ఎలా పరిశీలిస్తాడంటే నేను మీకు మనం చేశాను ఇప్పుడు దేవుడు మనం పూజించే దేవుడు మన కల్చర్ అండ్ మన సోషల్ సిస్టమ్స్ నుంచి మనం ఆవిర్భవించాడు అని ఒక మహాత్మును అన్నాడు The Gods that we worship are shaped by our desires and desires. We are all in our God, our Abhayyamula, and we are all in our God, we are all in our God. This is called Anthropomorphic God. Anthropo is called Manishiyaka Bhavajālam. It is called Anthropomorphic God. So God believes. మన మస్తిష్కము యొక్క పరిధిలోకి మీరు ఫిక్స్ చేసే ప్రయత్నం చేయద్దు ఇది ఫస్ట్ స్టెప్ల్ థింకింగ్ ఫిలసాఫికల్ థింకింగ్ లో ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ గాడ్ అన్నవాడు కేవలం మన కోరికలు చేర్చడానికి మన భయాల్ని పోగొట్టడానికి ఉన్న ఒక పెద్ద ఒక humanistic anyway, rationalized approach to god adi philosophy thinking is adukodhu kaadu je athme philosophy philosopher around but even avarya vidu na torko indi na asti idevuna na vartan netni kuda kaapadu kette varu ane dhoranalo undu philosopher annavadu philosopher annavadu allagidru kanna dishti ganapathi emi edarukuna miga gomanedra eda kattu గణపతిని దొరకారు అంటే మీ గణ మీరు దేవుణ్ణి ఇప్పుడు ఎలా తయారు చేశారు మీ అంధవిశ్వాసం అంటే ఎవరో చూస్తే మీకు దృష్టి దోషం కలిగి తద్వారా మీరు దుఃఖాన్ని పొందడానికి అవకాశం ఉన్నది అంటే మీ పరస్సు పడిపోవడము మీ కుర్రాడి పరీక్ష చేయడము అలాంటిది ఏదైనా అటువంటి దృష్టి దోషము లేకుండా ఉండడం కోసం ఈ దేవుడు బొమ్మను ఒకటి అక్కడ తెచ్చేసి దాని కింద కన్ను దిష్టి గణపతి అని దృష్టి పడి ఆ దేవుడి మీద కూడా వెనక్కిపోతుంది మనకి రాదు అంటే దేవుణ్ణి మనకి మనం ఒక కాపలా కాసేటువంటి ఒక తత్వంగా అక్కడ పెట్టేము అంటే అది దానివల్ల దేవుడి స్వరూపము మీకు తెలిసిందా లేక మీ మనస్సు యొక్క పరిధి మీకు అర్థమైందా ఏమిటి అర్థమైంది ఫిలాసఫ్ థింకింగ్ అలా ఉండదు ఇప్పుడు నేను చెప్పినట్టు ఫిలిసాఫికల్ థింకింగ్ లో ఎలా ఉంటుందంటే ఈ కన్నుదిష్టి గణపతి అనేది ఏదైతే పెట్టారో వీళ్ళు చాలా భయస్వభావం గల మానవత్వాన్ని మనుష్యని యొక్క మనస్సు భయస్వభావం గలవి ఆ భయం నుంచి బయటపడడానికి వీడు దేవుణ్ణి ఈ విధంగా వాడుకుంటున్నారు అని ఫిలాసఫర్ గ్రహిస్తాడు పైగా ఇంకో మాట అంటాడు వీడు బతికుండగా వీడు భయం నుంచి బయటపడాలి లేదు అని ఒకవేళ ఏ కారణం చేతనైనా వీడు మరిచిపోదామనుకున్నా తలుపు తీసేపటికీ కర్ణు దృష్టి గణపతి కనపడి ఓహో వీళ్ళందరి చూపులు నా మీద పడి నన్ను నష్టపరుస్తాయనే భావన దృఢమవుతూ ఉంటుంది వాడికి ప్రతిరోజునూ వాడికి కర్ణు గణపతి అనేది వాడి భయాన్ని నిలబొత్తేదా పోగొట్టేదా మన డయబెటీస్ ట్రీట్మెంట్లు ఎలా అయితే డయాబెటీస్ పోగొట్టేవి కావో అలాగా ఈ దిష్టి గణపతులు ఈ భయం దేశ పూజలు ఇవన్నీ కూడా మన భయాన్ని అలాగే పర్మనెంట్ గా ఫిక్స్ చేసి పెట్టేదే తప్ప తీసేసేవి కాదు అది పోవాలంటే మీరు ఫిలసాఫికల్ థింకింగ్ లో రావాలి ఫిలసాఫికల్ థింకింగ్ లోకి వచ్చి ప్రశ్నలు వెళ్ళాలి ఎగర్వాడు చూస్తే నాకు దోషం ఎందుకు వస్తుంది ఏ రకమైన దోషం వస్తుంది నాకు ఉండేదేదో నాకు ఉంటుంది వాడు మీద పడి కొట్టి లాగేసుకుంటే నాకు ఉండేటి పోవాలి తప్ప వాడు దొంగ చూసినంత మాత్రాన నాకు మంది ఎందుకు పోతుంది వాడు చూపి వాడితో నాకు నష్టం ఎందుకు వస్తుంది అని ఒక ప్రశ్న రెండవ ప్రశ్న నాది అనేది ఏమిటి అసలు ఎవరిలో నాతో ఉన్నారు ఎవరిలో మీ సామాన్లు వాళ్ళు పట్టుకుపోతున్నారండి వాళ్ళు అంటే నేను గౌరవించలేదు అట్లే పట్టుకెళ్తున్నారా ఎందుకంటే సామాన్లు అంటే ఏమి ఉంటాయి ఇప్పుడు తోట తోటలో ఏముంటాయి సామాన్లు కొబ్బరి మట్టాను అలాంటి చిన్న రాలిన మామిడికాయ ఉంటాయి ఎవరో ఒకళ్ళు పట్టుకెళ్ళి నేను తీసుకుని ఆ కొబ్బరి మట్టం నేను పట్టుకెళ్ళేది ఎలా ఆ మామిడికాయ నేను పచ్చడి తీసుకుని తినే నాకు ఎలాగో లేదు ఎవరో ఒకళ్ళు చాలా సంతోషం అని వాళ్ళు అనుకున్నారు నేను అయ్యేయో అలాగా నా సామాన్ కూడా అని నేను భయపడతానని బాధపడతారని దానికి తగిన స్టెప్స్ నేను తీసుకుంటానని వాళ్ళు అనుకున్నారు కానీ నా ఆలోచన ఇలా పడింది కాబట్టి ఫిలసాఫికల్ థింకింగ్ లో పడాలి విచారం చేయాలి అంతేగాని థాట్ ప్యాటర్న్స్ నిహెరిజ్ చేసుకుని వాటిల్లోనే కూర్చుండిపోవడం అన్నది వివేకవంతుల లక్షణం కాదు పెద్దలు కనుక నేను ఇలా ఈ మాట అన్నాను ఈ ఫిలా ఫిలసాఫికల్ థింకింగ్ విచారం చేసినట్లయితే ఏమవుతుంది ఆయన ఏమంటారు విద్య లభ్యతే అసౌ విద్యభ్యతే విచారణ నేను ఫిలసాఫికల్ థింకింగ్ చేయటం వల్ల ఈ జ్ఞానము మీకు ఉదయించు అన్నారు విద్య అయితే ఈ విద్యలో ఒక పేచీ లేకపోలేదు ఈ పేచీ ఈ పేచీ అలా తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నది ఈ ఈ పేచీ ఒకటి ఉన్నది మీరు గమనించండి అని చెప్పడం కూడా ఒకప్పుడు కష్టమవుతుంది ఇప్పుడు ఈ విద్య అన్నది విద్య అంటే తెలియట విద్య అంటే తెలియట ఈ పరోక్షము అపరోక్షము అని రెండు విధములుగా సత్య హరిశ్చంద్ర సినిమా సత్య హరిశ్చంద్ర సత్యము మీకు తెలిసింది కదా ఆ తర్వాత ఇంకా జీవితంలో మీరు ఎప్పుడు సత్యాన్ని చెప్పలే అసత్యం చెప్పలేదా చెప్పారు కదా అసత్యం ఒక మరి అయితే మీకు సత్యం ఏం తెలిసినట్టు అయితే మరి ఏమీ తెలియలేదా సత్య హరిశ్చర్ సినిమా చూసిన తర్వాత ఏమీ తెలియలేదా తెలిసింది మరి తెలిస్తే మరి అసత్యం ఎందుకు పలికారు అంటే తెలియలేదన్న మరి తెలియకపోవడం ఏమీ తెలిసింది కదా ఇప్పుడు వేదాంతం చదువుకున్నాడు నేను పొద్దున్నే పళ్ళుతో ఊపిస్తున్నాను ఇలా ఐదింటికి లేదు పళ్ళుతో కూతో ఇప్పుడు లేవగానే చేసి కార్యాల్లో కొద్ది సంత ధావనము తర్వాత ఒక అప్పు కాఫీ తయారు చేసుకుని తాగడము ఈ లోపల ఎవరిలో తలుపు తట్టారు అది డల్లు మొదల ఇంత తంద్రాలి వెళ్ళవారుగానే ఎవరబ్బా అని తలుపు తీశారు విశారు కాదు ఇంకొక విశ్వం ఒక పెద్ద ఆయన డెబ్భై ఏళ్ళ పెద్ద ఆయన ఉన్నారు ఏమన్న అవధానం కాదు మీరు వచ్చారు ఏమిటి దయచేదో లోపలికి ఇంత తొందరాలే వచ్చారు మీకు ఏదైనా కాఫీ ఏర్పాటు ఆయన తాగారు కాఫీ తాగుతారు మనం ఇచ్చిన కాఫీ తాగారు కానీ మళ్ళీ స్వయంపాకము ఇదే లేదు కాబట్టి మనం కూడా ఇంక ఉపయోగపడేది మనం మేమే ఉండలేము ఒక ఇంత ఇంత వచ్చారు ఏమిటి మీరు ఇలా వచ్చారు ఏమిటి అంటే ఆ సభ ఆ సభకి నాకు ఆ స్పానము నువ్వు ఆ సభ నిర్వహణలో నీకు కొంత నీ పాత్ర కొంత ఉన్నది నీ మాట వాళ్ళు కాదన్నారని నేను అందుకోసం ఎదురుకొచ్చాను అయ్యో నాకు ఫోన్ చేస్తే నేను వ్యవస్థ చేసి ఉండేవని కదా నేను ఆ సభ వాళ్ళతో మాట్లాడి వ్యవస్థ చేశాను సరే ఆ పని అయిపోయింది వారికి నేను వారిని యథోచితంగా ఇంటికి వచ్చిన అతిథి దేవోభవ యథోచితంగా వారిని నేను సత్కరించి పంపించాను వారు ఆ పాల్గొన్నారు వాళ్ళు కూడా అయ్యో మేము పొరపాటు చేసామంటే మాకు తెలియలేదు మీ చిరునామా తెలియలేదు అంటే ఏదో క్షమాపణ చెప్తే ఆయనకి సభలో భాగం చేసుకున్నారు ఆయన పండితుడు ఆయన సభకు వస్తే శోభా సభకు ఆయన్ని విస్మరించడం వీళ్ళు వీళ్ళ తెలివి తక్కువ అది నేను సర్దుబాటు చేశాను ఈయన వచ్చారు కాబట్టి సర్దుబాటు చేశాను అయితే నేను నాకు మాత్రం ఏం గమనింపు అప్పుడు అనుకున్నా అంత వేదాంత శాస్త్రం చదివి సాంసారికమైన రాగద్వేషములను బయటపడలేకపోయారే అని అనుకుంట కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర విద్య ఉన్నట్టా లేనట్ట అంటే అసలు వేదాంతం మీద ఒక శ్లోకం ఇచ్చి లేకపోతే ఒక సూత్రం చెప్పి వ్యాఖ్యానం చేయమంటే ఆయనే చేయాలి కానీ ఆ విద్య ఆయనకి లోకంలో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తోంది సత్కారాన్ని పట్టుకొస్తోంది ధనాన్ని పట్టుకొస్తోంది తప్ప ఆయనకి సంసార బంధం నుంచి విముక్తిని ఇవ్వలేకపోయింది అభిప్రాయం ఆయన ఆ సంసారంలో చిక్కుకునే ఉన్నాడు ఆయన గురించి చెప్పడం వల్ల నా అభిప్రాయం కాదు నా అభిప్రాయం ఏమిటంటే విద్య ఈ విధంగా విద్య అనేది అలా గాల్లో ఉండదు కదా మనుషులను ఆశ్రయించుకుంటుంది కదా కాబట్టి విద్య ఈ విధంగా ఉన్నట్టు కాదు లేనట్టు కాదు విద్య ఉన్నది అందామంటే సంసార బంధంలో ఉండిపోయినారు విద్య లేదు అందామా ఆయన మొత్తం శంకర భగవత్పాదుడు వ్యాసమహర్షి చెప్పిన మాటలన్నీ ఆయన అలలోకగా చెప్పగలుగుతున్నారు ఇటువంటి పరిస్థితి ఒకటి మనకి సమాజంలో కనబడుతుంది సమాజంలో కనబడి దానిని లేదు అని త్రోసిపుచ్చడము తెలివి తక్కువ ఇది ఉంది దాన్ని విద్యార్జి స్వామి మెన్షన్ చేస్తున్నాడు దానికి ఓ పేరు పెట్టాడు ఆయన అందమైన పేరు పెట్టాడు విద్య ఉన్నా లేనట్టే అలాంటి విద్యదే పరోక్ష విద్య అని పేరు విద్య ఉంది దాని వలన మీ సంకల్పము అంటే మీరు ఆలోచించే తీరీ ఎలా ఉన్నది మీరు గమనించండి నేను మీకు ఒక సూచనగా చెప్తున్నాను అంటే ప్రాక్టికల్ హింట్ టమ్ రూల్స్ అంటారు దీన్ని సైకాలజీలో The way you feel and think that, how can you also speak? The way you feel and think. If you wanted so, to say that, if you didn't eat movimiento, you should spend it during your work. People seem to notакalım. If you don't even say that, you don't convert it on one other planet. Is that The way you feel and think మనిషి మనిషి కనపడగానే వీళ్ళు మనం ఎలా వాడుకోవాలి ఇఫ్ దట్ ఈజ్ హౌ యు ఫీల్ అన్ థింగ్ దెన్ మీ మాత చేత కూడా దానికి తగ్గట్టు సపోజ్ అలా కాకుండా మనిషిని చూడగానే మీకు వీళ్ళు వాడుకోవాలనే దృష్టి మీకు కలగదు మీకు ఒక సోదర బుద్ధి అన్నా లేక తమ్ముడు అనే బుద్ధి ప్రేమ దట్ ఈజ్ హౌ యూ ఫీల్ అన్ థింగ్ సపోజ్ అప్పుడు మీ మాట మీ చేత దానికి తగ్గట్టుగా ఉంటాయి ఏమంటే కాబట్టి ది ఇన్నర్ ఇంపాక్ట్ ది అవుటర్ మాత చేష్ట అవుటర్ దాన్ని ద ఇన్నర్ ప్రభావితం చేస్తూ నడిపిస్తూ ఉంటుంది ఇన్నర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ద ఇన్నర్ ఈజ్ ది వెల్ అండ్ థింగ్ ఇప్పుడు నేను అడిగితే నా పాయింట్ ఏంటంటే మీరు వేదాంతం చదువుకున్నారు కదా అది మీ ఇన్నర్లో ఎవైనా ట్రాన్స్ఫర్మేషన్ పట్టుకొచ్చిందా ఇప్పుడు డబ్బు ఉంది నోట్ల కత్త ఒక కత్త అక్కడ పెడతాం ఇంత కట్ట దాని యాభై వేలు లక్ష కట్ట పెడతాం ఆ డబ్బు ఎడల ది వే యు సీల్ అన్ థింగ్ ఎలా ఉన్నది సపోజ్ యుసే సమలోష్టాశ్మ కాంచన దానికి మట్టి బిడ్డకి తేడా ఏమీ లేదు అది మనకు సంబంధం లేదు మనది కాదు దానికి ఏసోసులు చూడాల్సిన అవసరమే లేదు ఈ వాక్య ఉండే కదా సపోజ్ మీకు లోభం ఉందనుకోండి అప్పుడు మీ మాత చేత భిన్నంగా ఉంటాయి కాబట్టి మీరు వేదాంతం మీరు చదివిన వేదాంతము మీ ఇన్నర్ ఇన్నర్ అంటే ఏంటి రెండు ఫీల్ అండ్ థింక్ అది ఇన్నర్ే అండ్ డూసర్ థింక్ అన్నది ఇంటలెక్ట్ కి చెందినది ఫీల్ అన్నది సోల్ సోల్ కి చెందిన ఆత్మకు చెందిన ఎన్నర్ ఫీల్ అండ్ థింగ్ సే అండ్ డూ అదే అవుతారు ఎందుకంటే మీరు ఏది పలుకితే ఇంటర్లను తెలుస్తాం మీరు చేసేది కనబడతాం కాబట్టి మీ ఇన్నర్ లో మార్పు తీసుకొచ్చే విద్యకి అపరోక్ష విద్య అని పేరు ఇన్నర్ లో మార్పు లేదు ఉంటే ఇంటర్లెక్ట్ లో ఉండి పలుపులో పలుకుతున్నారు పైకి చెప్తున్నారు ఇంటర్లెక్ట్ లో దాన్ని హోల్డ్ చేసి మీ వే ది వే యుల్ అండ్ థింక్ దాని మీద ఎట్టి ప్రభావము లేదు అంటే ఇప్పటికీ మీకు ధనమునందు తృష్ణ లోకము గలదు వ్యక్తులపై శత్రు కలదు తర్వాత ఇతరులను ఎక్స్ప్లాయ్ చేయాలనేటువంటి ఆ సంస్కారము గలదు తర్వాత ఫ్రాగ్మెంటరీ థింక్ విడి వాడామతము అని అలాగే మనుషుల్ని విడదీసి ఆలోచించే స్వభావము గలదు అంటే అర్థం ఏవన్నీ అలాగే ఉన్నాయి అంటే మీరు నేర్చిన విద్య అది పరోక్ష విద్యగానే ఉండిపోయింది కాబట్టి ఇది మనుషుల అనుభవాన్ని బట్టి వచ్చిన మాట కాబట్టి విద్య పరోక్షము కావచ్చు అపరోక్షము కావచ్చు లోకంలో మనకి మానవుల ప్రవృత్తి ఎలా ఉన్నదంటే వాళ్ల విద్య అపరోక్ష విద్య సారీ వాళ్ల విద్య పరోక్ష విద్య కానీ వాళ్ళు అపరోక్ష విద్య అనేది ఒకటి ఉందని కూడా గుర్తించారు దాంతో ఏమవుతుంది వాళ్ళ అజ్ఞానులుగానే జీవితాన్ని చాలిస్తారు మరి అయితే మరి విద్య ఏమైంది ఆ విద్య ఏం అంటే ధనాన్ని సంపాదించటానికి కీర్తి ప్రతిష్ట ఉపయోగం అంతకుముందు ఇక దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అది గొప్ప ఉపయోగము అని అతను అనుకుంటాడు ఎందుకని అపరోక్ష విద్యవాడు కనుక అపరోక్ష విద్యవాడికి ఏమనిపిస్తుందో తెలిసిన అది అసలు ఉపయోగమే కాదు అని అనిపిస్తుంది మహాత్ములకు ఏమనిపిస్తుందంటే వేదాంతాన్ని అడ్డు పెట్టుకుని డబ్బు కీర్తి సంపాదించే వాడిని చూసి మహాత్ములు అసూయ పడకం ఎందుకంటే వాడు సంపాదించేది సంపాదనే కాదు అదంతా మిథ్య కీర్తిని మీరు ఏదైతే అన్నారో ఈ కీర్తి అంత అంత అయోగ్యమైనది అధికారానికి వచ్చలేదు ఎందుకంటే పబ్లిక్ మెమొరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ వాళ్ళు ఈవేళ ఫలానాబాద్ జిందాబాద్ అంటారు మళ్ళీ ఆ ఆ పొగలు రాత్రి వచ్చి రాత్రి పొగలు రాగానే ఇంకోహంది జిందాబాద్ అంటారు మొన్నటిదాకా కేస్రీవాల్ జిందాబాద్ అన్న వాళ్ళు ఈవేళ కేసరీవాల్ డౌన్ డౌన్ అంటున్నారు లోకల్లా ఉంటుంది కేజ్రీవాల్ కలిపితే కొనుమర కాబట్టి కీర్తి కీర్తి ప్రతిష్టలు చాలా చెంచాలన్నా డబ్బు అయ్యో డబ్బు ఎందుకు కొరగానిది డబ్బు డబ్బు అసలు దేనికి కొరగానిది అది డబ్బు బంధం ఎందుకో తెలుసునండి అది అవతల పారాయడానికి లేదు దాన్ని అలా మోస్తూ ఉండాలి అది ఒక బంధం దాంట్లో ఏమీ సుఖము ఆనందము లేదు అది భయహేతువు ఎవరైనా నరేంద్ర మోడీ లాంటి మహాత్ములు వచ్చి డిమానిటైజ్ చేసి ఆ బంధం నుంచి విముక్తిని కలిగింది ఎంత విముక్తి అంటే అది అది గొప్ప బంధ విముక్తి ఒక బరువు వదిలిపోయింది ఈ దుఃఖమాల కాగితాలన్నీ తీసుకెళ్లి వేస్ట్ బ్యాస్కెట్ లో పారేసి కనపడ ఎవరికీ కనపడకుండా పారేసి చక్క వచ్చి అన్నాయా అని విశ్రాంతి తీసుకోవచ్చు కాబట్టి మహాత్ముల దృష్టిలో వీరు విద్యతో సంపాదించే కీర్తి ప్రతిష్టలు కానీ ధనము కానీ అవి యథార్థములు కానీ కావు కాబట్టి వాళ్ళను చూసి అపరోక్ష విద్యలో వాళ్లను చూసి మహాత్ముడు అసూయపడరు అయ్యో అనుకుంటారు ఎప్పుడైనా అవకాశం వస్తే హెచ్చరిక చేస్తారు అవి పరోక్ష విద్య నుంచి కొంచెం అపరోక్ష విద్యలో ప్రవేశించు అసలు అపరోక్ష విద్య అనేది ఒకటి ఉన్నదని గుర్తించి ప్రవేశించేందుకు అవకాశం వస్తుంది అని మహాత్ములు హెచ్చరిక చేస్తారు ఇది ఉన్న పరిస్థితి ఏమండి హఠాత్తుగా మనం ఇప్పుడు ఫిజిక్స్ కొద్దిగా చదవగానే ఐన్ అయిపోతాడా అయిపో నేను ఐన్ స్క్రీన్ అవను కాబట్టి ఫిజిక్స్ చదవడం అనవసరం అనుకుంటారా అనుకో ఇప్పుడు స్టీమ్ ఉంది స్టీమ్ ఇంజిన్ ఇవాళ పొద్దున్న నేను స్టీమ్ ఇంజిన్ మీద ఒక వ్యాసం చదివాను ీట్ ఉంటుంది ఇంజన్ను పరుగు తీసుకుంది ఆ హీట్ ఈ పొరుగు కింద మారిందిగా దాన్ని ధర్మో డైనమిక్ అంటే ఇప్పుడు హీట్ పరుగు ఎలా అయింది అనే దాన్ని తెలుసుకోవట విషయమే హీట్ అంటే హీట్ ఏ రూపంగా ఉంటుంది ఆ వాటర్ మాలిక్యూల్స్ టీము అవి చాలా ఎక్కువగా కదులుతూ ఉంటాయి కైనేటిక్ తీరీ చాలా ఎక్కువగా కదులుతూ ఉంటాయి వాటిలో కదలిక చాలా ఎక్కువ ఉంటుంది ఆ కదలిక యొక్క కొలమానమే వేడి అనగా టెంపరేచర్ అంటే ఆ కదలికకు కొలమానమే దాన్ని పిస్టల్ దగ్గరికి పెట్టినప్పుడు ఈ బాగా ఎక్కువగా కదిలే స్టీల్ మాలిక్యూల్స్ వాటి కదలిక తగ్గి పిష్టల్కి కదలిక వస్తుంది అంటే వాటర్ మాలిక్యూల్స్ లో ఉండే కదలిక పిష్టం కి సంక్రమించే వాటర్ మాలిక్యూల్స్ లో కదలిక మీ కంట కనబడదు కానీ ఆ కదలిక యొక్క ప్రభావం వేడి మీ చర్మానికి తెలుస్తోంది అదే కదలిక పిష్టంకి వచ్చేప్పటికీ అది కంటికి కనబడదు దిస్ ఈజ్ ది మెకానిజం ఆఫ్ స్టీల్ టు ఇంజిన్ స్టీల్ ఇంజిన్ యొక్క మౌలికమైన ఇది ఫిజిక్స్ ఇప్పుడు నేను అయిన స్థాయి అయిపోయానా ఈ ఫిజిక్స్ తెలిసింది నాకు సంతోషించాను ఓహో ధర్మో డైనమిక్ బాగుండే ఇది ఆ భగవాను నేను లేలా వేడి కదలిక వేడియే కదలికా అయినా నిజానికి ఆ కథలికే ఈ కథలకే పేరులో వచ్చింది అది ఏదిలా అనిపించినది కూడా కథలికే అదంతా చలనమే చలనంగా మారింది ధర్మం డైనామిక్ అది చిన్న ఫిజిక్స్ టెన్త్ క్లాస్ ఫిజిక్స్ అండి ఇది నేను తెలుసుకున్నాను ఏడొద్దా నేను అయిన్స్టైన్ అవలేదు కానీ ఆ ఆనందం నాకు ఉందంటారా లేదంటారా అలాగే మీరు చదివిన పరోక్ష విద్య అంతా అపరోక్ష విద్య అయిపోయి మీరు బ్రహ్మణ్యాలు అయిపోతారని అలా మొదలు పెట్టద్దు వన్ స్టెప్ ఏటా సపోజ్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ ఉందనుకోండి కులం మతం బేసిస్ మీద థింక్ చేసి రక్షణ ఉందనుకోండి దాన్ని మీరు పరిశీలించండి ఎందుకు మనం ఇలా ఆలోచిస్తున్నాం మనం వేదాంతం చదువుతూ సర్వం కల్పితం బ్రహ్మ అని అనేవాళ్ళు ఇలా ఆలోచిస్తున్నామేమిటి అని నేను పరిశీలించండి మొన్న ఒక ఘటన ఒక యంగ్ మ్యాన్ ఒక స్వీడిష్ అమ్మాయిని వివాహం చేసుకోబోయేది ఇండియన్ లో స్వీడిష్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోలేదు అప్పుడు తాతగారు అన్నారు ఏమిటిరా బ్రాహ్మణ పుట్టికు పుట్టి స్వీడిష్ అమ్మాయిని పెళ్ళాడడం ఏమిటి అంటే ఆ కుటాడు అన్నాడు తాత బ్రహ్మ మొక్కటే ఉండగా నేను పదిసార్లు విన్నాను మరి నువ్వు బ్రహ్మం ఒక్కటే అన్న తాతవి ఇప్పుడు శ్రీ యుష్ అమ్మాయి ఈ అమ్మాయి అది సో అతను నన్ను అడిగాడు నన్ను అడిగితే మాటే కరెక్ట్ అయ్యా కాబట్టి ఆలోచన కొంచెం మార్పుకోండి నేను సలహా చెప్పాను నన్ను జడ్జిమెంట్ ఏముంటే నేను అలా చెప్పాను కాబట్టి అన్నది అది పరోక్షంగా ఉండిపోవడం ఎందుకని అపరోక్షంగా మనం తెచ్చుకోవాలి ఆ చిన్న పని చేయండి చిన్న పని ఫ్రాగ్మెంటరీ థింకింగ్ ని విడిచిపెట్టి మానవులందరూ ఒక్కటే అందరిలో ఒకే ఆత్మ అందరూ సోదరుడే అందరూ అందరూ ఒకే ఆత్మ ఒకే దైవము ఒకే ఆత్మ అంటే జ్ఞానము ఒకే దైవము కలదు అంటే భక్తి అది భక్తి అసలైన భక్తి టేక్ దట్ సింపుల్ స్టెప్ కమౌట్ ఆఫ్ దిస్ సాగ్మెంటరీ థింకింగ్ అది అపరోక్ష విద్య అవుతుంది మీ సాగ్మెంటరీ థింకింగ్ మీరు అక్కడి పెట్టుకుంటాము అంటే మీ విద్య అది పరోక్ష విద్య అయిపోతుంది పరోక్ష అది కాంట్రడిక్షన్ అవుతుంది ఎందుకంటే మీ ఎన్న రుచి విద్యకి ఎక్కడ పోలిక ఉండదు కాంట్రడిక్షన్ అంటే వైవిధ్యం ఉంటుంది అంతేకాదండి ప్పుడు హిఫాక్రసీ అవుతుంది అంటే దంభముగా కూడా అవుతుంది అంటే మాట వనసకి పైకి బ్రహ్మం ఒక్కటే అంటూ ఉంటారు కానీ మీరు చేసే చేష్టను చూసినట్లయితే దానికి ఆపోజిస్తుంటాయి దీన్ని దంభము అని అంటారు వైరుధ్యం అయితే తప్పు కాదు వీక్నెస్ బలహీనత దంభము దోషం కాబట్టి అపరోక్ష విద్య పరోక్ష విద్య దీన్ని కొంత పరిశీలిద్దాము మళ్లీ క్లాస్ లో పరిశీలిస్తాము ఈవేళ ఫ్రైడే మళ్ళీ క్లాస్ ఎప్పుడంటే ఐదు ఫిబ్రవరి ఫిబ్రవరి ఐదు సోమవారం అయింది ఆ వేళ క్లాసులో ఈ శ్లోకాన్ని ముందుకు తీసుకువెళ్తాముదీయ పూర్ణముదాయ పూర్ణము పశ్చా